గణపతి భవామే కవి కవీనా జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్ వన్మోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ओम ओ भद्रंक भद्रम पश्येमार्षभजप्रा स्थिरंगे सुुवासमूभि यशेम देशुस्वस्ति नईन्द्रो वृद्धश्रवा स्वस्ति नोषा विश्व स्वस्ति नाक्षने స్నో బృస్పతి ఓ శాంతి ఆకాశ సంప్రలీయంత తద్వీవా ఇహాత్మని ఘటము ఘటాకాశము మహాకాశము ఆ మూడు చూసుకోండి మీరు ఘటము ఉన్నంతసేపు ఘటాకాశము మహాకాశము కంటే భిన్నమా అన్నట్లు కనపడుతుంది ఆ ఘటం పగిలిపోతే ఎప్పుడైనా పగిలిపోయేదే అప్పుడు ఈ ఘటాకాశం ఏమవుతుంది మహాకాశంలో కలిసిపోతుంది ఘటాకాశం ఇండియా నుంచి అమెరికా వెళ్ళింది లేకపోతే ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళింది క్యా బాత హే ఇవన్నీ ఏముంది ఇన్ని రకాలు ఏముంది ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది క్లీన్ అలా కాకుండా ఈ ఘటాకాశము ఇది ఎక్కడికో వెళ్ళింది అంటే ఎలా కుదురుతుంది దాన్ని ఏదో భావన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక ఒక శ్లోకం పంచదశి పంచదశీకారుడు ఘటే భిన్నే యథాకాశ ఆకాశ సద్థాపురా ఏవ దేహే మృతే జీవ బ్రహ్మ సంపద్యతే పునః ఇప్పుడు ఘటము పగిలినప్పుడు ఏమవుతుందా ఘట ఆకాశము ఆకాశమైపోతుంది అదేవిధంగా దేహము నశించినప్పుడు జీవుడు ఏమవుతాడు బ్రహ్మ బ్రహ్మయే జీవుడుగా ప్రకాశించాడు దేహమునందు దేహేంద్రియ దేహము మనస్సు అసంఘాతమునందు ఒకసారి సంఘాతం నశించిన తర్వాత జీవుడే బ్రహ్మ అయిపోతాడు అంతే ఓవర్ సో ఆ విధంగా ఆ భాష్యకారులు అదేంటున్నారు యథాచ ఘటాది ప్రళయే ఘటాకాశాది ప్రళయ ఘటము పగిలినప్పుడు ఘటాకాశం అయితే మహాకాశంలో విలీనమైపోతుందో ప్రళయ అంటే ప్రకృష్ట లయము అని పూర్తిగా విలీనమొగుట అర్థం ప్రళయము అంటే అదేదో ఇప్పుడు రెండు వేల పన్నెండులో ప్రళయం వస్తుంది ఏమిటి వస్తుంది ప్రళయం అంటే అంటే ఏదో అంతా శ్మశానం అయిపోతుంది మంటలు వచ్చేస్తే ఏదో ఇలాగ భావన తప్ప ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ప్రళయము అంటే ఈశ్వరం నుంచి బహిర్గతమైన జగత్తు మళ్ళీ విలీనం అవుతుంది ఏమీ అయిపోదు ఇప్పుడు కూడా ఘటాకాశము మహాకాశమే అయి ఉన్నది ఘటం పగిలిపోతే మహాకాశంలో కలిసిపోతుంది ఆల్రెడీ కలిసే ఉంది భేద బుద్ధిని మనం భావన చేసాం గనక ఆ భేదబుద్ధి నిరాకరణ చేసి అది కలిసిపోయింది అని చెప్తాం కాబట్టి అది ఆకాశానికి అది వ్యవస్థ కాబట్టి తద్వత్ దేహాది సంఘాతోత్పత్తి జీవోత్పత్తి జీవుడు పుట్టాడు ఏమిడు పుట్టాడు జీవుడు పుట్టాడు దేహాది సంఘాతం పుట్టుకయే జీవుని పుట్టుకగా స్వీకరింపబడింది అంతకంటే పెద్ద విషయం ఏం లేదు అయితే తత్ప్రులయేచ్చ జీవానాం ఇహ ఆత్మని ప్రళయ న స్వత ఇప్పుడైతే ఘటము ఇప్పుడు ఘటాకాశము తనంత తాముగా వెళ్ళి మహాకాశంలో విలీనమైందా ఏమి లేదు ఉరికే అక్కడే ఉంది ఆల్రెడీ మహాకాశమేది మనస్సు కల్పించింది మహాకాశం కంటే భిన్నము ఆ కల్పించిన మనస్సుకి నచ్చజెప్పడం కోసం మళ్ళీ కలిసిపోయిందయా అని చెప్పారు అదేవిధంగా స్వతహాగా అయ్యిదేమీ లేదు స్వతహాగా జీవుడు ఇప్పుడు కొత్తగా బ్రహ్మయ్యేదేమీ లేదు బ్రహ్మయ్యే ఉన్నాడు కానీ భేదబుద్ధిని అపేక్షించి ఎప్పుడైతే దేహమునకు ప్రళయం వచ్చినదో జీవ దేహానికి నాశము కలిగినదో విలీనమైనదో అప్పుడు ఆ జీవుడు లేక జీవులు ఉపహోజనం కూడా తీసుకోండి జీవులు అందరూ కూడా ఆ ఈశ్వరునిలో విలీనమైపోతారు ఆ ఆత్మ ఈశ్వరుడు అంటే ఆత్మ ఉపనిషత్తులో ఈశ్వరుడికి ఆత్మ అని పేరు ఉపాసనలో ఈశ్వరుడికి భిన్న భిన్న నామాలు ఉంటాయి కానీ ఉపనిషత్తు దగ్గరకు వచ్చేప్పటికీ ఆ ఉపనిషత్తు పదంలో ఉండే అర్థం అంతా కూడా నీచేత బాహ్యమునందు భిన్నముగా వేరుగా ఉపాసించబడే ఈశ్వరుణ్ణి నీ యొక్క ఆత్మస్వరూపంగా బోధించి నీ అజ్ఞానాన్ని పోగొట్టి భేద దృష్టిని పోగొట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి విద్యకి ఉపనిషత్ అని పేరు ఆ పేరే అలా ఉంది దాని పేరుని బట్టి వచ్చిన అర్థమేది మీరు ఆత్మకంటే లవలేషమంతా భేదాన్ని గనక చూపిస్తే అది ఉపనిషత్తు కాకుండా అయిపోతుంది అది సంగతి సో అంటే ఏమిటిప్పుడు ఇప్పుడు ఇప్పుడు అయితే దేవుణ్ణి పూజ చేయటం ఎలాగా ఉపాసన చేయటం ఇలాగా పూజ చేయటం ఎలాగా దేవుడు ఆత్మరూపంగా ఉన్న దేవుణ్ణి ఎలా ఉపాసన చేయటం అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మరూపంగా ఉన్న దేవుణ్ణి ఉపాసన చేయాలి కదా మరి ఎలాగంటే రమణ మహర్షి చెప్పారు భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత ఉపదేశసారం చూడు నువ్వు ఈశ్వరుణ్ణి భేదబుద్ధితో ఉపాసన చేస్తావు ఏమండి ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారనుకోండి ఉపాసనల్లో కల్లా శ్రేష్టమైనది కనుక దాన్ని ప్రస్తావన చేశాను గాయత్రీ మంత్రంలో దాని మంత్రార్థాన్ని మీరు గమనిస్తే ఎలా ఉంది ఆ మంత్రార్థం ఎలా ఉంది ఏ చైతన్యము ఈశ్వ సూర్య మండలంలో ప్రకాశిస్తుందో అదే చైతన్యం ఆత్మరూపంగా బుద్ధి ఉండి ప్రకాశిస్తూ బుద్ధివృత్తుల్ని ప్రేరేపించున్నది అని ఉంది మంత్రార్థం ఈ మంత్రార్థం పదేళ్ల కుర్రాడికి చెప్తే వాడికి అది రాదు అంచే గాయత్రీ దేవత ఒక ఆమె ఉన్నది ఆవిడక్కడ ఉంటుంది ఆవిడికి ఐదు ముఖాలు ఉంటాయని చెప్తే వాడు చేసుకుంటాడు అదే అదే ఫైనల్ కాదు అది ప్రిలిమినరీ ఫైనల్ ఏమిటి అదే సూర్యమండలాంతర్గతుడైన పరమాత్మ చైతన్యమే నా హృదయంలో బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తోందంటే అది మహావాక్యం అది తత్వమశీ మహావాక్యం లాంటిది అయింది అంచేతనే మంత్రానికి సర్వశ్రేష్ఠత మహావాక్య తాత్పర్యం దాంట్లో ఉండబట్టే కాబట్టి గాయత్రీ మంత్రం ఉపాసన చేసేవాడు కూడా నేను భిన్నంగా ఉన్నాను గాయత్రి భిన్నంగా ఉంది అని ఉపాసన చేస్తే ఆ భేదం మంత్రంలో లేదు కాబట్టి భేదభావనతో ఉపాసన చేయటం అన్నది ఉంది కానీ సోహం అనే ఉపాసన ఉపాసన అంటే భావన చేయుట ఆ దేవత నేనే ఆ ఈశ్వరుడు నేనే తత్వమసి అహం బ్రహ్మాస్మి సోహం ఐ ఆమ్ అనే ఆ ఉపాసన ఏదైతే ఉందో ఇది అభిదా ఉపాసన భావన భేదపూర్వక భావన కంటే అభిదా భావన అభిద అంటే తృతీయాచం అభిద్ అభిదా ఇతంభూత లక్షణే తృతీయా అభేదపూర్వకమైన భావన సోహం శివోహం అని భావన చేయడం ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ ఐఎం బ్రదర్ ఐఎం బ్రదర్ ఇంలా ఐఎమ్ హస్బెండ్ ఐఎమ్ వైఫ్ అని ఇవన్నీ భావన చేస్తున్నారా లేదా భావన చేయబట్టే అయ్యాను కానీ భావన చేయకుండానే ఏం ప్రింట్ అయ్యలేదు కదా ముఖం మీద భావన చేయబట్టి ఇవన్నీ అయ్యాం చాలండి ఈ భావనలు ఎంతకాలం చేస్తారు ఈ భావనలు ఒక్కసారి కొంచెం ఆ తుప్పు వదిలిపోవడం కోసం అహం శివోహం శివోహం అని చేయొచ్చు కదా అలా భావన చేస్తే ఏమిటవుతుంది సోహం సోహం భావేన పూజయే ఎత్త చెప్పాను ఆ రకంగా సోహం అని భావన చేయటం పావనీమత అది మనస్సులో ఉండే కాలుష్యాలన్నటినీ ముఖ్యంగా అన్ని కాలుష్యములకి మూలంలో భేదము అజ్ఞానము అది మూలమది దాన్ని కూడా నశింపజేసి అంతఃకరణ శుద్ధి కలిగించేటువంటి అద్భుతమైన ఉపాసన అని ఆ విధంగా చెప్పారు కాబట్టి భేదపూర్వకంగా ఉపాసన చేయాలి మరి పూజ అంటే ఏమిటి పూజ అంటే టు బిగిన్ విత్ ఒక దేవుడు బొమ్మ పెట్టుకుని దేవుడు అంటే ఇలా ఉంటాడు అని బొమ్మ పెట్టుకుని పుష్పాలతో పూజ ఆ బొమ్మ సరళంగా ఉంటే చాలు ఊరికే పిచ్చియల్లో పిచ్చని ఒక తలకాయకి బదులు మూడు తలకాయలు పెట్టి మూడు సరపడాక ఐదు పెట్టి ఇలాగ అక్కల్లా ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకోండి హనుమంతుడికి ఒక తలకాయ పెట్టాడు వాలి వాల్మీకి రావణాసురుడు పత్తి ఎల్లాలన్నాడు కానీ హనుమంతుడు అయితే పాపం ఆయన అనలేదు కానీ పరాశర సంహితలో ఉంది పరాశర సంహిత పట్టుకున్నాను చూపిస్తాను నేను ఎక్కడి నుంచి పట్టుకొస్తాను ఎక్కడో ఉంటుంది వ్యాసుడు పోయాడు శ్రీకృష్ణుడు పోయాడు ఇంకా పరాశరుడు వచ్చాడు ఫ్యాషన్ వ్యాసుడు చెప్పాడంటే ఈ వ్యాసుడు చెప్పింది గత ముప్పై ఏళ్ళ నుంచి వ్యాసుడే చూస్తున్నామండి ఇంకెంతకాలం వ్యాసుని చూస్తాం ఫరే చేంజ్ పరాశరా ఈజ్ బెటర్ పైగా ఈ పరాశరుడు వ్యాసుడి తండ్రి వ్యాసు బాగు కాబట్టి ఇంకేదా ఇంకా మీకు తిరుగులేదనమాట సో ఇలాగ మొదలు అది మనస్సుకి విక్షేపం కలిగిస్తుంది తర్వాత మనసుకు ఒక నిలకడ ఉండదు ఉంటాయి ఉపాసనలు అనేక రకాలు ఉంటాయి వాటెవర్ పూజ ఎలా చేయాలి అలా మొదలు పెడతారు ఏదో ఒక సరళమైనటువంటి పూర్వం వాళ్ళు లింగ పూజ చేసేవారు అనాథలింగం సంపూజ్య కోటి యజ్ఞ ఫలం లభేది అని స్మృతి ఉంది లింగపూజకి సంబంధించి ఒక స్మృతి అది ఎలాగంటే ఇప్పుడు మీరు లింగాన్ని పూజిస్తారు ఆ లింగాన్ని ప్రసిద్ధమైన లింగాన్ని పూజిస్తే మీకు యజ్ఞం చేసిన ఫలం వస్తుంది కానీ అప్రసిద్ధ లింగం అది ఇప్పుడు ఈ మీ ఊరు దేవుడు ఏమిటండి నేను అడుగుతారు మా ఊరు దేవుడు విశ్వేశ్వరుడు ఓహో అలాగా మా ఊరు దేవుడు నాగేశ్వరుడు అంటే ఏమిటి దేవుడికి కూడా ఒక ప్రతిష్ట ఉన్నది ఇప్పుడు ఓ ఊరుంది ఆ ఊళ్ళో దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి ఏ పేరు పేరు లేదు పేరు లేదు ఊరూ లేదు అటువంటి దేవుడు పాడుబడ్డ దేవాలయంలో లింగం ఉంది అది ఏ పేరు ఏ ఊరికి ఎవళ్ళు ఆ భక్తులు రారు దాని దగ్గరికి దానికి ఏ పేరూ లేదు అటువంటి లింగాన్ని అనాథ లింగము అవునండి దేవుడి భక్తుడికి నాథుడు దేవుడైతే దేవుడికి నాథుడు ఎవరు మళ్ళీ గిరగ్ర తిరిగి భక్తుడు అవుతాడు దేవుడికి నాథుడు ఎందుకంటే భక్తులే కదా ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేయాల్సిందే వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ భక్తుల మహిమది భక్తులు హుండీని నింపుతుంటే ఆయన మహిమ అలా సాగుతోంది కాబట్టి వెంకటేశ్వర స్వామి మహిమ అంటే ధనానికి సంబంధించిన మహిమది ఆ మహిమ ధనం అంటే ఎక్కడి నుంచి వచ్చింది భక్తుల నుంచి వచ్చింది ఆయన గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది అనుకుంటున్నారా ఆయమ భక్తుల నుంచి వచ్చింది కాబట్టి అనాథలింగం సంపూజ్య కాబట్టి మీరు ఎక్కడైనా విశ్వేశ్వర ఘుష్మేశ్వర నాగేశ్వర అని ఈ విధమైన ప్రసిద్ధ లింగాల్ని పూజేస్తే ఒక యజ్ఞం చేసిన ఫలం వస్తే ఏ పేరూరు లేని లింగము అది లింగం ఉంది ఏమిటో తెలియదు ఏ పేరు తెలీదు అటువంటి లింగాన్ని పూజ మాత్రం కోటి యజ్ఞాల ఫలం వస్తుంది అన్నారు అంటే ఆ నామరూపాలకు అతీతంగా పోవటంలో మీకు అంతటి మహిమ ఉందని స్మృతికారుడు పూజా సందర్భంలో కూడా చెప్పారు ఈ రహస్యాలు ఎవరికి తెలియవు ఈ పాండవచ్చ సందర్భంలో నేనేదో చెప్తున్నాను తప్ప ఇలాంటివి చెప్పరు ఎందుకంటే ఇలాంటివి చెప్పారనుకోండి చెప్తే అది అక్కడుండే వాతావరణానికి అనుకూలంగా ఉండరు వాతావరణాన్ని చెడగొట్టి మాట చెప్పినట్టు అవుతుంది పెళ్లి పందిట్లో అయ్యా మీరు మహాపండితుల ఉపన్యాసం చెప్పండి అంటే వైరాగ్యం గురించి చెప్పాడు అక్కడ ఉండే వాతావరణానికి అది భంగీకరంగా తయారవుతుంది ఇలాంటివి చెప్పరు మాండోక్యం క్లాస్ కాబట్టి మీరందరూ చాలా ఉన్నత స్థాయికి చెందిన శ్రోతలు కనుక దేవదుర్లభులైన శ్రోతలు కనుక నేను ఏదో వాగుతున్నాను ఎనీవే సో పూజ అలా చేయటం పూజ ఒక బొమ్మ పెట్టుకుని ఒక విగ్రహం పెట్టుకుని దానికి బొమ్మ అంటే మీ మనస్సుకు నచ్చకపోవచ్చు సంస్కృతంలో చెప్తే మీ మనస్సుకు అనుకూలంగా ఉండొచ్చు అందుకోసం విగ్రహం అన్నాను తెలుగులో దాన్నే తెలుగులో చెప్తే బొమ్మ అంటారు సో మా చిన్నప్పుడు అలానే వేరు లేదా గణపతి బొమ్మ దొరికిందనికంటే ఇంకా దొరకలేదు సరే ప్రయత్నం చేస్తున్నాం అలాగే అనేవి ఒక విగ్రహం పెట్టుకుని మీరు పూజ పుష్పాలు సమర్పిస్తే ఒక పూజ అయితే ఈ సందర్భంలో పూజ ఏమిటంటే అనాత్మను అనాత్మగా నిరాకరించుటయ్యే పూజ ఈ దేహము నాది నేను కాదు నాది కాదు ఈ ఇల్లు వాకిలి అనేవి నావి నావి మమ మమ మమ అనే మాటని నిరాకరించటమే గొప్ప పూజ నమమా ఏది నాది కాదు పైకి నాది నాది అని అనుకోకూడదు సో ఆ విధంగా నిరాకరించుకుంటూ పోతే ఫైనల్గా ఏం మిగులుతుందని నిరాకరించాల్సిన అన్నింటినీ నిరాకరించాలి వేటిని ఎన్నింటిని ఎన్నింటియందు మనకి మమకారం ఉంటుందో అన్నింటినీ నిరాకరించాలి అది పూజ ఆ పూజ పూర్తయ్యేపటికేమవుతుందో తెలుసినా మీరు శుద్ధ సాక్షి చైతన్యంగా మిగిలి ఉంటారు ఆ సాక్షి చైతన్యంగా ఉన్న మీరే బ్రహ్మ అదే బ్రహ్మ అంటే ఇంకా అంతకంటే వేరే బ్రహ్మ లేదు అంతకంటే వేరే బ్రహ్మ ఉందనే భావనయే బ్రహ్మజ్ఞానానికి ఆటంకము కాబట్టి అది అదే ఆ బ్రహ్మ ఆ సాక్షి చైతన్యమే శివుడు కాబట్టి దేహము ఉన్నప్పుడు భావన కలిగేందుకు ఏదో కొంత నిమిత్తం ఉంది దేహం ఉంది దేహం అనే నిమిత్తాన్ని పట్టుకుని శివుడనే భావన కలిగింది దేహం అనే నిమిత్తం కూడా తీసేస్తే ఇంకా అక్కడ ఏముంది భావన ఏముంది కేవలము జీవుడనే భావన కూడా తొలగిపోయి జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు నేను ఒక జన్మాస్త యొక్క బోధని గమనించా ఇప్పుడు వర్షము అని ఉంది మీరు వర్షము అనేప్పటికీ అదేదో సంథింగ్ స్పెషల్ అని అనిపిస్తుంది కానీ ఆయన వర్షం అంటే ఏముంది వర్షం ఏమిటి మేఘాల్లో ఏముంది నీరుంది ఆ నీరే కింద పడుతోంది మేఘాల్లో ఉన్నది కింద పడుతోంది దానికి వర్షము నువ్వు పేరు పెట్టడం చేత అదేదో సంథింగ్ అదర్ దాన్ వాట్ ఈజ్ అనే భావన కలుగుతోంది కదా కాబట్టి అన్ని పంచభూతాల భిన్నంగా ఏముందండి వర్షం అనేది కాళిదాసేమన్నాడు మేఘం అంటూ ఏమీ లేదన్నాడు ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత మేఘ మేఘం అంటే ఏమిటి పొగాను జ్యోతి అంటే ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మాయిశ్శ్చరు ఇవి కలిస్తే ఆ కలయికకి మేఘము అని పేరు దాంట్లో ఉన్న మాయిశ్శ్చర్ ఆ ఎత్తు నుంచి భూమి ఆకర్షణ శక్తికి నేల మీ పడితే దానికి వర్షము అని పేరు అదే సేమ్ థింగ్ కాబట్టి వర్షము ఒక ప్రత్యేక తత్వాన్ని ఒక కేటగిరీని కూడా ఆయన అంగీకరించకపోతే నేను ఆశ్చర్యపోయాను బాగా చెప్పాడే ఇదేదో చిత్రంగా ఉందని ఎందుకంటే మనం నామాన్ని రూపాన్ని పెట్టేసి ఇదేదో ప్రత్యేక తత్వము భ్రమలో పడిపోతూ ఉంటాం కాబట్టి ఔపాధిక జీవానాముత్పత్తి ప్రళయం ఔపాధికవు నా స్వాభావికింద ఆనందగిరి ఉపాధిని బట్టి ఉత్పత్తి ప్రళయము పుట్టుక నాశము అని ఊరికే అనుకుంటున్నంత అంచేతనే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జిస్టెన్షియల్ లింగ్విస్టిక్ రెండు ఉంటాయి భాష ఒక పదము అంటే దాన్ని నామరూపము వర్షము అన్నారనుకోండి వర్షము అన్నది నామరూపాలు నీరు అన్నారనుకోండి ఎగ్జిస్టెన్షియల్ ఎగ్జిస్టెన్షియల్ కుండ అన్నారనుకోండి నామరూపాలు మట్టి అన్నారనుకోండి ఎగ్జిస్టెన్షియల్ జీవుడు అన్నారనుకోండి నామరూపాలు ఆత్మతత్వము అన్నారనుకోండి ఎగ్జిస్టెన్షియల్ ఉన్నది అది కాబట్టి ఒక ధ్యానం ఉంది ఆ ధ్యానం ఏంటంటే నీ మనస్సులో పదములు ఏమీ ఉండరాదు డ్రాప్ ఆల్ వర్డ్స్ అండ్ జస్ట్ బీ మీరు ఆ సద్రూపుడుగా నిలిచి ఉంటారు ఎందుకంటే ఈ పదములు అవి ఒక మిథ్యా మిథ్యాతత్వానికి వాస్తవమానే భ్రాంతిని కలిగిస్తాయి లాంగ్వేజ్ ఈజ్ లైక్ దాట్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ బైండ్స్ పీపుల్ త ఉత్పత్తిశ్రుత్యా విరోధాభవత్ విరోధాభావద్ అద్వైత ప్రళయశ్రుత్యా విరోధోస్ ఉత్పత్తిశ్రుతి అంటే వేదం వేదంలో ఉన్నదే సృ సృష్టి బయలుదే జగత్తు పుట్టింది అని ఉన్నది జగత్తు పుట్టింది అంటే ఘటం పుట్టింది అని చెప్పినట్టుగానే జగత్తు పుట్టింది అది అనువాదం ఇట్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ ది పాపులర్ ఒపీనియన్ పాపులర్ ఒపీనియన్ చెప్పి దాన్ని విమర్శ చేస్తారు దాన్ని పరిశీలన చేస్తారు ఘటం దగ్గర మనం అలాగే పరిశీలన చేసినట్టుగానే కాబట్టి ఉత్పత్తి శృతుల గురించి చెప్పబోతున్నారు రాబోతుంది అట్లా ఈ ఉత్పత్తి శృతులు యథార్థంగా ఒక జగత్తు ఉత్పత్తి అయినది అనే అభిప్రాయం కాదు ఇప్పుడు మీకు నేను న్యూయార్క్లో చూశాను ఒక స్టేజ్ యాక్ స్టేజ్ యాక్ట్ ఒక నాటకానికి వెళ్లే ముందు అసలు వాళ్ళందరూ వచ్చేసి ఏవో యాక్షన్స్ చేస్తారు కానీ మనకి ఏమీ తెలియదు కదా ఎంతో కొంత ఆ ప్లాట్ తెలుసుంటే మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం వాడు లోపలికి వెళ్ళేప్పుడు ఒక చిన్న కాగితం హటిస్తాడు ప్రింటెడ్ దాంట్లో ఆ ప్లాట్ అంతా డిస్క్రైబ్ చేసి ఉంటుంది ఇదిగో ఇలాగో ఒకడు ఉంటాడు వాడికి ఇది అవుతుంది ఇదంతా కూడా ఆ స్టేజ్ మీద ప్రదర్శింపబడుతుంది అని ఓ నాలుగు పారాగ్రాఫుల్లో ఆ కథని చెప్తాడు ఆ కథ చదివి అప్పుడు చూస్తూ మనం బాగా రిలేట్ అవ్వగలుగుతాం ఏమండి ఇప్పుడు ఆ కథలో ఏమైనా ఉంటుందంటే ఆ హీరో ఉంటు హీరో వస్తాడు హీరోయిన్ అనేవాడు ఉంటుంది వీళ్ళని ఉంటాడు ఇలాగేదో ఉంటుంది ఇప్పుడు అదంతా చదివి వాళ్ళందరూ వస్తారు ఇదంతా యథార్థం ఇది ఇప్పుడు దీంట్లో చెప్పిందంతా సత్యమా సత్యం కాదు సత్యం కాదు అది సత్యం అని మీరు అనుకున్నారనుకోండి ఇంకా అంతకంటే తెలివి తక్కువతనం ఇంకేముంటుంది అది సత్యం కాదు అక్కడ స్టేజ్ మీద అనాక్ట్ చేస్తారు ఏది ఎప్పుడు జరగలేదో అలాగంటే ఒక కల్పిత గాథని అక్కడ ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శించేదాన్ని మీరు బాగా తెలుసుకోగలుగుతారు తెలుసుకోవడం దేనికంటే వినోదం కోసం కాలక్షేపం కోసమును వినోదం కోసమును అంతేగాని అదంతా సత్యం అని చెప్పడం కోసం కాదు అలాగే సృష్టివాక్యాలు ఉంటాయి వేదంలో ఈ సృష్టివాక్యాలు ఈ జగత్తంతా సత్యమని చెప్పడం కోసం రాలేదు వాటికో ప్రయోజనం ఉంది అలాగే ప్రళయ వాక్యాలు ఉంటాయి ప్రళయం వచ్చింది అనే ఓ వాక్యాలు ఉంటాయి అవి కూడా యథార్థంగా ఈ జగత్తుకు యథార్థమైన ప్రళయం ఎందుకంటే జగత్తు సత్యమైతే సత్య సృష్టి సత్య ప్రళయం అలా సత్యప్రలయాన్ని చెప్పడం కోసం ఉద్దేశింపబడేందుకు కావు వాటికి జగత్తు యొక్క నశ్వరత్వాన్ని అనిత్యత్వాన్ని అస అసత్యము మిథ్యాత్వాన్ని చెప్పడం కోసం వచ్చింది వాటి ప్రయోజనం ఏదో ఉంది చూద్దాము ఎదరు వస్తుంది కాబట్టి ఉత్పత్తి శృతుల్ని ప్రళయశ్రుతుల్ని పట్టుకుని జగత్తు సత్యము అని వ్యాఖ్యానించటము అది అవివేకమే అవుతుంది మంచిది తర్వాత శ్లోకం ఇంక ఈ శ్లోకం బాగానే అనుకున్నాము తర్వాత శ్లోకానికి వెళ్దాం తర్వాత శ్లోకానికి వెళ్తే ఏదో కొత్త టాపిక్ అని మీరేమనుకోవద్దు అదే సేమ్ టాపిక్ ఉంటుంది యథైకస్మిన్ ఘటాకాశే श्लोकम प्रधानमें पूर्वपक्षा अड्रस्टों को बैलदेरी एंकंटे जीव भेदापते निरा లేకపోతే ఘటములు భేదము భిన్నమైనను ఘటాకాశములు భిన్నము కావు ఘటాకాశములు మహాకాశం కంటే భిన్నంగా లేవు ఒకే మహాకాశం ఉంది తప్ప వేరువేరు ఘటాకాశాలు అనేవి ఏమీ లేవు ఒకే పరమాత్మ ఉన్నాడు తప్ప వేరువేరు జీవాత్మలు ఏమీ లేవు అని ప్రతిపాదన ఈ ప్రతిపాదన రాగానే మనిషి మనస్సులో అనేక సందేహాలు పొడసూపుతాయి సహజం ఆ మనస్సులో వచ్చే సందేహాలనే పూర్వపక్షము అని పేరు పెట్టి దాన్ని మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని గౌడపాదాచారులు రాశారు దానికి అవతారిక చూసినట్లయితే మనకు ఆ శ్లోకం యొక్క పూర్వాపర సందర్భం బాగా బుద్ధికి వస్తుంది అవతారికలు ఏమైందో చూడండి సర్వదేహు ఆత్మైకత్వే ఏకస్మిన్ జన మరణ ఆత్మని సర్వాత్మనా తత్సంబల సాంకర్యం సత్ ఇ ఆహుర్ద్వైతిన తాన్ ప్రతి ఇద ఇప్పుడు ఒక అత్యంత సూక్ష్మమైన తత్వాన్ని చెప్పారనుకోండి దానిమీద ఆ సూక్ష్మమైన తత్వాన్ని సూక్ష్మమైన బుద్ధితో అర్థం చేసుకోవడం చెతగాక స్థూలమైన బుద్ధితో దాని మీద అభ్యంతరాలు లేవనెత్తేటువంటి మూర్ఖుడు ఎవడైతే ఉంటాడో మూర్ఖుడు అంటే నేను తిడుతున్నానని మీరు అనుకోద్దు అంటే బుద్ధిశక్తి తక్కువ ఉన్నవాడు స్థూల బుద్ధి గలవాడు ఎవడైతే ఉంటాడో వాడికే ద్వైతి అని పేరు వాడు అలా ఉంటాడు ద్వైతి అంటే ఎలా ఉంటాడు ఇప్పుడు ఐన్స్టైన్ ఏమన్నాడు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఉన్నాడు అంటే ఆయన ఏం చెప్పినప్పుడు ఏం చెప్పాడు ఈక్వల్ టు ఎం అన్ వస్తుంది మీరు సీఈ రేషియో C is distance సీఈస్ డిస్టెన్స్ బై టైమ్ వీర్ యూ డిఫైన్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇన్ సచ్ యూనిట్స్ దట్ బోత్ బికమ్ వన్ one. వన్ సో వన్ one. వన్ ఇట్ బికమ్స్ వన్ వన్ స్క్వేర్ ఈజ్ వన్ ఈక్వల్ టు ఎం అవుతుంది ఎనర్జీ ఈక్వల్ టు మాస్ అవుతుంది ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ ఎనర్జీ ఈక్వల్ టు మాస్ అవుతుంది ఎనర్జీ ఈక్వల్ టు మాస్ అంటే ద్వైతి పూర్వపక్షం ఏమైనా వేస్తాడో తెలుసినా అయితే ఆ దీపకాంతిని టేబుల్ ఒకటేనా అని పూర్వపక్షం వేస్తాయి పూర్వపక్షం వేసి సమాధానం కోసం ఎదురు చూడ్డం అందరికీ చూస్తుంది అంటే నేను చాలా మంచి పురోపక్షం వేశాను సుమా ఇప్పుడు ఈక్వల్ టు ఎం అని చెప్పిన మాట అత్యంత సూక్ష్మమైనటువంటి వివేకంతో జ్ఞానంతో చెప్పిన మాట అది అది ఆ స్థాయికి ఆ ఐడెంటిటీ అర్థం అవుతుంది వీడు ఆ స్థాయికి చేరుకుంటూ వీడి బుద్ధి టేబుల్ దీపం ఈ రెండే కనపడతాయి వీడికి వీడు అంతకంటే పై స్థాయి మాట వీడే వీడికి అర్థం కాదు అసలు టేబుల్ అనేది మిచ్చి అంటే టేబుల్ మిత్తి అంటే వేట టేబుల్ ఎగరకుండా పెట్టుకుని పుస్తకం దాని మీద పెట్టి పాఠం చెప్తే టేబుల్ మిత్తి అంటా వేట ఉంటాడు వాడి బుద్ధి అంతవరకే ప్రసరిస్తుంది ద్వైతి అంటే అలా ఉంటాడు ద్వైత్ అంటే ఎవరో కాలనీలో ఉంటారని నా అభిప్రాయం కాదు మన బుద్ధిలో ఉండే పొడసూపే సందేహాలకే ద్వైత సందేహ ద్వైతం ఆధారం అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక సందేహం ఇప్పుడు పది ఘటాలు ఉన్నాయి వాటి అన్నింట్లో ఉన్న ఘటాకాశములు పది వేరుగా ఉన్నాయా మహాకాశం పదకొండు అయింది అక్కడికి లేక అన్నీ కలిపి ఒకే మహాకాశం అయిందా చెప్పండి మీరు ఒకే మహాకాశం అదేవిధంగా జీవులు అనేకమైన జీవులందరియందు ప్రకాశిస్తూ ఆత్మ చైతన్యం అది ఒక్కటే కదా అదే కదా మీరు చెప్పేది మీరు అలా చెప్పారు సార్ ఇప్పుడు ద్వైతీ యొక్క పూర్వపక్షం అందరి జీవాత్మలో ఒక్కటే ఆత్మ అని మీరంటే ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడు వీడు పుట్టిన తేదీ వేరు వీడికి పుట్టుకతో సమస్య వస్తుంది వీడికి జనన మరణ సుఖ దుఃఖ అక్కడ ప్రారంభమవుతుంది ఎందుకంటే వీడు పుట్టాడు పుట్టాడు పుట్టేడు ఉంటాడు ఈ వాళ్ళంటే నువ్వెందుకు అంటున్నావు అని పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదు అని నేను అంటూ ఈ ఈ పారాయణ నాగేందుకంటే మరి అజాతవాదం అంటే అలాగే ఉంటున్నారు నేనేం చేస్తాను ఇక్కడ ఉన్నదే అజాతవాదం కాబట్టి జననము వీడు ఓ రోజు పుట్టాడు వాడు ఇంకో రోజు పుట్టాడు ఆత్మ ఇప్పుడు ఏ రోజు పుట్టినట్టు తెలుస్తాం ఇప్పుడు ఆత్మ ఒకటే అయితే ఏ రోజు పుట్టినట్టు సమస్యలు వస్తాయరావా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రోజు వచ్చేవి ఎందుకంటే ఆత్మలు వేరు వేరంటే సమస్య లేదు అసలు ఎందుకంటే ఈ ఆత్మ డేట్ ఆఫ్ బర్త్ వేరు ఆత్మ డేట్ ఆఫ్ బర్త్ వేరు ఇప్పుడు ఆత్మ ఆత్మ ఇప్పుడు మొన్న వాళ్ళు చచ్చిపోయారు వీడు బతుకున్న వాడు కూడా చచ్చిపోయినట్టు అవుతుంది ఎందుకంటే ఆత్మ ఒకటే కదా కాబట్టి జననము మరణము ఇప్పుడు ఒకడు సుఖిస్తున్నాడు ఒకడు సుఖిస్తూ ఉంటే వాడిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటేనా కదా మరి అయితే ఆ సుఖం నాకు రావాలి కదా సుఖం వస్తే పర్వాలేదు ఇంకొకటి దుఃఖిస్తున్నాడు వాడి దుఃఖం నాకు వచ్చేయాలి కదా మరి రావట్లేదు కాబట్టి జనన మరణాల్లో మీకు తేడాలు ఉన్నాయి వీడు జనన మరణ రిజిస్ట్రారికి తప్ప ఎందుకు పనికిరాడు వీడు వీడు ఫిలాసఫర్ కాదు ఫిలాసఫర్ యొక్క థింకింగ్ చాలా ఉన్నత స్థాయికి ఉండాలి కానీ ద్వైతులు ఇది ఆహుర్ ద్వైతి నహా భాష్యకారులు మాట చెప్తున్నాను ఉండో నేను మరోవల ఏదో ద్వైతుల మీద విరుచుకు పడిపోతున్నాను మీరు అనుకోద్దు భాష్యకారులు అలా సూక్ష్మంగా సూచించారు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు సుమా వాళ్ళు ద్వైతులు వేస్తారో అని సూచిస్తున్నారు ఆయన ఆది శబ్దం ఒకటి ఉంది ఈ ఆది శబ్దం చేత ఈ బంధుత్వాలు ఇప్పుడు బావమరది ఆత్మ బావ ఆత్మ అయితే బావమరది బావకెందుకు సేవిక చేయాలి అని ఇలాంటి సమస్య ఆది శబ్దం చేత ఆది శబ్దం చేత ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలా బావమరది బావ పర్వాలేదు దేర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ దాట్ ఆత్మంతా ఒకటే అంటే భార్యాత్మ వేరుండాలి భర్త ఆత్మ వేరుండాలి కానీ భార్యాత్మ భర్త ఆత్మ ఒకటే అయితే ఈయన వంట వండొచ్చు ఆవిడ విధులకి వెళ్ళి చేయొచ్చు కదా అనే సమస్య వస్తుంది ఇలాంటి ఇష్యూస్ ఏవో వస్తాయి ద్వైతంలో అనేక ఇష్యూస్ వస్తాయి ఆత్మలన్నీ ఒకటే ఒకే ఆత్మ అనే మాటలో అనేక ఇబ్బందులు వస్తాయి తర్వాత వైదికుడి సమస్య వైదికుడిది ఒక ఆయన యజ్ఞం చేశాడు ఇంకొకడు యజ్ఞం లేదు నా తలకాయ లేదు వాడు సంధ్యావందనం కూడా చేయలేదు ఎప్పుడు వాడు జీవితం వర్త మీద పొద్దున్న తొమ్మిదింటికి బ్రష్ పెట్టు ఉంటాడు సంధ్యావందనం కూడా చేయలేదు వాడు ఇప్పుడు యజ్ఞం చేసిన ఆయనకి ఆత్మ ఆ సంధ్యావందనం కూడా చేయని వాడు ఆత్మ ఒకటే అంటే ఈయన యజ్ఞ ఫలం వాడికి వెళ్ళిపోతే దీన్నే ఏమంటారు క్రియాఫల సాంకర్యము అని అంటారు క్రియాఫల సాంకర్యము మీరు ఆలోచించండి మీరు విమానంలో ప్రయాణం చేసేప్పుడు బ్యాగ్గులన్నీ చెక్కింగ్ చేస్తారు వంద మంది వంద రోళ్ళు రెండు వందల బ్యాగ్గులు చేశారు ప్రతి బ్యాగ్కి ట్యాగ్ వేసి ఆ ట్యాగ్ ఒక ముక్క ఒకటి మీకు ఇస్తారు ఎందుకని మీ బ్యాగ్గులే మళ్ళీ మీరు తీసుకోవాలి కానీ ఇంకోహళ్ళ బ్యాగ్గులు మీకు మీ బ్యాగులు ఇంకోహళ్ళకి మొత్తం రెండు వందల బ్యాగ్లు క్యూలో పెట్టేసి వచ్చిన అలా రెండేసి బ్యాగులు ఇచ్చేసి పొందేస్తామంటే అది సాంకర్యం అయిపోతుంది సంకరం అయిపోతుంది కలగాపులగా ఉంటారు తెలుగులో ఈ క్రియాఫలము అంటే కర్మఫలము కలగాపులగం అయిపోతుంది ఆత్మలన్నీ వేరు అని చెప్తే పర్వాలేదు ఆత్మలన్నీ ఒకటంటే అని ఇలాంటి పూర్వపక్షాలు వేసే వాళ్ళే ద్వైతులు ఈ పూర్వపక్షం వేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇటు అటు చూస్తారు ఎంత గొప్ప పూర్వపక్షం వేసేవాళ్ళు ఇంత అసందర్భపు పూర్వపక్షం అయితే కాదు మరొకటి లేదు వాస్తవంలో బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే అల్టిమేట్గా అందరూ ఆత్మస్వరూపానికి రావాల్సిన వాళ్లే అదొకటి తర్వాత ఏ మనిషి మస్తిష్కంలో సందేహం ఉండేందుకు అవకాశం ఉంటుంది దానికోసం చెప్తున్నారు ఈయన ఈ శ్లోకాన్ని ఇప్పుడు శ్లోకం చూడండి యథా ఏకస్మిన్ ఘటాకాశే మీరు ఒక ఘటాకాశం తీసుకోండి ఒక ఘటాకాశం అంటే ఒక ఘటనలో పరిచ్ఛన్నంగా భాష కనబడేటువంటి ఆకాశాన్ని తీసుకోండి రజోధూమాది విరియుతే ఆ ఘటల్లో దుమ్ముంది ఘటల్లో ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీలో దుమ్ముంది ఫాగ్ ఉంది అనుకోండి పోనీ పొగ ఉంది దుమ్ము పొంగ కలిస్తే ఫాగ్ అది ఉంది ఏమండే ఆది శబ్దం చేత మీ దాంట్లో లెక్కర్ ఉంది సగం అంటే అపవిత్ర ద్రవ్యం ఉంది సగం లేకపోతే కుళ్ళిపోయినటువంటి వాసన కొడుతున్న ఏదో పదార్థం ఉంది దాంట్లో మురిగిపోయిన పాలు ఏదో ఉన్నాయి దుర్వాసన వేస్తుంది అదే ఆ ఘటం ఇప్పుడు ఇంకో ఘటాకాశం ఉంది ఇంకో ఘటాకాశంలో రజస్సు అంటే దుమ్ము లేదు ధూమం లేదు కుళ్ళిన పదార్థం ఏమీ లేదు స్వచ్ఛంగా ఉంది ఓకే ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ రెండు ఘటాకాశములు వేరు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి ఈ రెండు ఘటాకాశములు వేర్వేరుగా ఉన్న ఉన్నట్టు కనపడ్డా వాస్తవంగా భిన్నంగా ఉన్నాయా లేవు మహాకాశం కంటే భిన్నంగా ఉన్నాయా లేవు అంత మాత్రం చేత భిన్నంగా లేవని తెలుసుకున్నంత మాత్రం చేత ఈ మొదటి ఘటాకాశంలో ఉండే దోషాలు అంటే దుమ్ముధూళి ఉండటము తర్వాతేమో పొగ ఉండటము ఫాగ్ తర్వాత ఒక కుళ్ళిపోయిన పదార్థం ఉండటము ఈ దోషాలు ఒకే ఆకాశము కనుక ఈ దోషాలు దీని దోషాలు దానికి కూడా సంక్రమిస్తాయా సంక్రమించవా సంక్రమించవా అయిపోయింది సమస్య ఉన్నాయి అంటే అర్థం ఏమిటనమాట రజస్సు ధూమము మురికి కంపు ఈ దోషాలు ఆ ఘట ఉపాధికి చెందినవి తప్పిస్తే ఆకాశానికి చెందినవి కావు అంచేతనం ఇక్కడ ఘటాకాశంలో ఎన్ని దోషాలు ఉన్నట్టుగా భాషించేయో అవి ఆ ఘటాకాశం ద్వారా మహాకాశానికి మహాకాశం ద్వారా ఇంకో ఘటాకాశానికి సంక్రమించిపోతాయేమో అనే భయం మీకు అక్కరలేదు సరిపడింది కదా ఘటాకాశం విషయంలో సరిపడింది ఘటాకాశం విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఘటాకాశములు అనేకములు మహాకాశము కంటే భిన్నములుగా భాషించినా కూడా అవి అలా వాస్తవంగా లేవు అన్నీ ఒకే మహాకాశము అయినప్పటికీ ఒక ఘటంలో ఉండే గుణదోషాలు మరో ఘటనలో ఉండే గుణదోషాలకి సంక్రమించవు అంతవరకు తెలిసింది కదా ఇది దృష్టాంతం తద్వజ్ జీవా సుఖాదిభి మూడు పాదాల దృష్టాంతం ఒక పాదం ఫైనల్ స్టేట్మెంట్ ఉంది అదేవిధంగా జీవుడు ఒక జీవుడు ఉన్నాడు ఈ జీవుడు పుణ్యము ఉన్నది ఇంకో జీవుడు పాపము ఉన్నది ఈ పుణ్య జీవుడిలో ఉండే ఆత్మకే ఆ పుణ్యంతో సంబంధం లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది సోమయాజులు గారి ఆత్మ స్వర్గానికి వెళుతుందని మీరు అనుకోద్దు సోమయాజుడు గారి సూక్ష్మదేహం స్వర్గానికి వెళ్తుంది తప్ప ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళదు సర్వవ్యాపకం అది దానికి పుణ్యం కూడా ఉండదు నా కర్మణా వర్ధతే నో కనీయా కర్మణా వర్ధతే నో కర్మణా కనీయాన్ ఒక మంచి కర్మ చేయటం చేత ఆయన ఆత్మకి వృద్ధి కలిగిందనుకోండి చెడ్డ కర్మ చేసిన వాడి ఆత్మకి హ్రాసము కలుగుతుంది వాస్తవంలో కర్మ ఆత్మస్వరూపం మీద ఎట్టి ప్రభావాన్ని కలిగి ఉండదు కాబట్టి ఇక్కడ ఆత్మకి వృద్ధి లేదు అక్కడ ఆత్మకి హ్రసము లేదు కాబట్టి ఇక్కడ ఉండే పుణ్యము పుణ్యఫలము అక్కడ ఉండే పాపము పాప ఫలము అయిపోయి సాంకర్యం వచ్చేస్తుందేమో అనేటువంటి ఆర్గ్యుమెంటు తప్పు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చిందంటే నువ్వు ఆత్మని సూక్ష్మదేహంతో మమేకం చేయటం వచ్చింది పుణ్యపాపములనేవి సూక్ష్మదేహము యొక్క ధర్మములు తప్ప చూడండి పుణ్యపాపాలు మనోమయ కోశము యొక్క ధర్మములు కర్తృత్వం విజ్ఞానమయ కోశము యొక్క ధర్మం భోక్తృత్వం ఆనందమయ కోశము యొక్క ధర్మం సర్వకోశ అతీతమైనది ఆత్మ కాబట్టి ఇక్కడ ధర్మాలు అక్కడ అక్కడ ధర్మాలు ఇక్కడ కోశాలు భిన్న భిన్నంగానే ఉన్నాయి కోశాలు ఇప్పుడన్నీ అసత్యములు కూడా అవి భిన్నంగానే ఉన్నాయి కాబట్టి వాటిలో ఉండేటువంటి భేదము వాటి యొక్క ధర్మములలో ఉండేటువంటి భేదము ఆత్మస్వరూపముకు సంక్రమించవు అది వ్యవస్థ తద్వ్జీవాఖాదికస్ ఘటాకాశే రజోధూమాది సంయుక్తే నవే ఘటాకాశాదయ తద్రజోధూమాదిభి సంయుజ్యంతే ఒక ఘటాకాశము దుమ్ము ధూమము మొదలుగు వాటితో కలిసి ఉన్నప్పుడు మిగిలిన ఘటాకాశాలన్నీ ఆ దుమ్ము ధూళితో కలిసి ఉంటాయనేటువంటి సమస్య ఏమీ లేదు అలా కలిసి ఉండవు అంతమాత్రం చేత ఆకాశం యొక్క ఏకత్వానికి వచ్చిన భంగం కూడా లేదు ఏమన్నా ఆకాశం విషయంలో చర్చ లేదండి ఎందుకంటే ఆకాశం దృష్టాంతం ఆకాశాన్ని చూపించి నాయన నీకు తెలిసింది కదా అంటే వాడు తెలిసిందంటే అప్పుడు దాన్ని జీవతత్వా ఆత్మతత్వానికి వర్తిస్తున్నారు మీరు ఆకాశం దగ్గరే బిగుసుకుపోతే ఇంక చేసేది లేదు అర్థమైందా మీకు సమస్య ఇది ఎలాగంటుందంటే వైతత్ ప్రకరణంలో స్వప్నము మిథ్య అసత్యము లేనిది అని చెప్పి అని మీరు దానికి అంగీకరి నేను దానికే ఒప్పుకోనంటే ఇంక మీకు ఎవడో పాఠం చెప్పలేడు ఎందుకంటే దృష్టాంతం లేకుండా అయిపోతుంది ఇంకో దృష్టాంతం లేదు అలాగే ఆకాశ దృష్టాంతాన్ని మీరు కనుక అంచేతనే దృష్టాంతం మీద ఎక్కువ ఫోకస్ మీకు దృష్టాంతంలో అనేకత్వ ఆభాష ఏకత్వ ఏకత్వము సత్యము దృష్టాంతంలో పరస్పర ఘటధర్మ సంక్రమణ అనే దోషము లేకుండుట మహాకాశము యొక్క ఏకత్వము ఇంతమాత్రం దృష్టాంతంలో స్పష్టంగా తెలుసుకుంటే దాన్ని దార్ష్టాంతికమైన ఆత్మతత్వానికి సరళంగా మనం అన్వయించుకుంటాం తద్వ్జీవాఖాదిభి అంటే అర్థం ఏమిటి ఏకస్మిన్ జీవే సుఖాది సంయుక్తే సతి అపరే జీవా స్థైరేవ సుఖాదిభిర్న సంయుజ్యంతే అని ఆనందగిరి ఒక జీవుడికి సుఖం కలిగితే మిగతా జీవులందరికీ కూడా అదే సుఖము వచ్చింది అని మీరు అనుకోనక్కర్లేదు అలా రానక్కర్లేదు అంటే అభిప్రాయం ఏమిటంటే ఆత్మ ఏకత్వాన్ని నిర్ధారించడం కోసం ఒక జీవుడి సుఖం మిగతా జీవులందరికీ కూడా వచ్చిపోవాలి అనే ఆశంక సరికాదు ఒక జీవుడి సుఖం మిగతా మిగతా రాదు అయినా కూడా ఆత్మ ఏకత్వానికి భంగము లేదు అర్థమైందండి దట్ ఈస్ హౌస్ తర్వాత ఇక్కడ ఐకాత్మ్యే కర్తరి ఏకస్మిన్ కర్తరసర్వే భోక్తరిచేకస్మిన్ భోక్తారసర్వే భవేయరిత్య వ్యవస్థయా ఆహా ఇదే సమస్య ఇప్పుడు ఆత్మ ఒక్కటే అన్నప్పుడు ఒకచోట ఆత్మకర్తయితే సర్వత్రా ఆత్మకర్తయిపోవాలి ఒకచోట భోక్తయితే సర్వత్రా భోక్తైపోవాలి అనేటువంటి ఈ దోషములు రజోధూమాది బిర్యూతే అలాగే చూసుకోవాలి మీరు ఆది శబ్దం చేత అటువంటి ఆశంక అక్కరలేదు ఎందుకో తెలుసిన ఆత్మకర్త కాదు భోక్త కాదు ఆత్మకర్త కనుకైతే ఇక్కడ కర్త అయితే మరోచోట కూడా కర్త అయిపోయే ప్రమాదం ఉంది అని మీరు అనొచ్చు ఆత్మకర్త కాదు భోక్త కాదు అంచేతనే మహాత్ములు ఏమంటారంటే ఓ ఘటన తీసుకోండి సగం దాకా లెక్కర్ పోశారు ఇంకో ఘటన తీసుకోండి సగం దాకా గంగాజలం పోశారు ఇప్పుడు మీరు కర్మకాండ పరిశీలి కనుక అడిగితే ఈ గ లిక్కరు పైన ఉన్న ఆకాశము అపవిత్రము అని చెప్తాడు ఈ గంగాజలం పైన ఉన్న ఆకాశము పవిత్రము అని చెప్తాడు కానీ మీరు వేదాంతం అడిగితే లిక్కరు అపవిత్రమా పవిత్రమా అపవిత్రము గంగా పవిత్రమా అపవిత్రమా పవిత్రము లిక్కర్ పైన ఉన్న ఆకాశము పవిత్రము కాదు అపవిత్రము కాదు గంగా పైన ఉన్న ఆకాశము పవిత్రము కాదు అపవిత్రము కాదు అదిగో మీరు గంగని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వెర్రివాడా నీకు తెలియలేదమ్మా అంతే నీకు తెలియలేదమ్మా వెళ్ళి జపం చేసుకో ఎప్పటికైనా తెలుస్తుందని చెప్పాలి ఇంకా అదక ఏం చెప్తారు వాడికి తెలియని వాడికి ఇంకా చెప్పేది ఏం లేదు పూర్వపక్షం నన్ను ఏక ఏ ఆత్మ ఏమండి ఒక్కటే ఆత్మ ఆత్మ ఒక్కటేనా ఇంక జీవులు ఎంత అనేకం ఉన్నా కూడా ఆత్మ ఒక్కటే అని అంటారా ఈజ్ దట్ వాట్ యుర్ సేమ్ బాఢం అవును ఎస్ ఇప్పుడు చూడండి మీరు గాలి పీలుస్తున్నారు గాలి పీలుస్తున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న వాయువంతా కూడా మీ వాయువే ఏమండి మీరు ఇటు అటు సంచారం చేస్తున్నారు ఈ సృష్టిలో ఉన్న ఆకాశమంతా కూడా మీ ఆకాశమే మీరు ఆ విధంగా భావన చేయాల్సి ఉంటుంది ఈ సర్వాత్మభావాన్ని భావన చేయాలి ఎందుకు భావన చేయడం ఉన్న సత్యం అదే కదా అంటే చూడండి సత్యాన్ని ఎందుకు భావన చేయాలంటే అసత్యము నుండి బుద్ధిని మళ్లించడం కోసం సత్యాన్ని భావన చేయాలి ఇప్పుడు నేను మనుష్యుడను అని మనం భావన చేసుకోవాలా అక్కర్లేదా ఎందుకంటే అది మనకి సహజంగానే మనకి అది అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ ఓ మనుషున్నాడు వాడికి నేను మనుష్యున్నా కాదా అని సందేహం వస్తూ ఉంటుంది చూడండి నేను కుక్కపిల్లనేమో అని వాడికి అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడు వాడికి నాకు అలా డౌట్ వస్తూ ఉందండి అలా ఉంది ఒక ఒక అమ్మాయి ఎంతసేపటికి ధాన్యం పురి ఉంటుంది ధాన్యం పురి అంటారు అంటే ధాన్యం పోసినటువంటి ఒక చిన్న పెద్ద పెద్ద పాత్ర గాదే దాని వెనకాల ఆ ధాన్యాన్ని గోకుతో ఉండేదో అమ్మాయి ఏమో అలా చేస్తున్నావు పెద్ద వయస్సు వచ్చి అలాంటి పిచ్చిమల్ని చూస్తున్నావు ఏమిటి అని అడిగితే నేను ఎలకనేమో అనే సందేహం నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అని చెప్పింది చెప్తే అంటే ఏదో సంస్కారం అనమాట చెప్తే అప్పుడు ఆ మహాత్ములు ఆవిడకి ఏమని చెప్పారంటే నువ్వు కూర్చునేవి అహం మనుష్య స్త్రీ అహం మనుష్య స్త్రీ అని అనుకో ఎలకనేమో అని అనిపించినప్పుడల్లా నేను మనుష్య స్త్రీని నేను మనుష్య స్త్రీని అనుకో అని చెప్పి సలహా చెప్పాడు ఆవిడ చెప్తే ఆవిడల్లా ఎంతకాలం అనుకోవాలండి అని అడిగిన అంటే నేను ఎలకనేదే డౌట్ నీకు వచ్చినంతకాలం అనుకో ఒకవేళ ఆ డౌట్ రావడం మానేస్తే ఇంక నువ్వు అనుకోక్కర్లేదు అని చెప్పారు ఆ విధంగా సో నేను పరిచ్ఛిన్నుడను ఈ దేహానికి పరిమితమైన వాడిని ఈ పీల్చుకుని పిసరంత గాలి నాది ఈ ఇల్లు ఇది మాత్రమే నా ఇల్లు ఇక్కడ ఉండే స్పేస్ మాత్రమే నా స్పేసు అని ఈ రకంగా బాగా అలవాటు పడి దీనికి భిన్నంగా నేను మెడిటేషన్ గురించి చెప్తున్నా మీకు అలా భావన ధ్యాస ధ్యానం గాలి పీల్చుకునేప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి గాలినంతని కూడా నేను పీల్చుకుంటున్నాను పిలిచిపెట్టేప్పుడు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి వాయువంతటితోటి నాకు సంబంధము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఏర్పడుతోంది అంటే అర్థం ఏమిటి ఈ పరిచ్ఛిన్నమైన దేహానికి అనంతమైనటువంటి పరమాత్మతోటి బ్రిడ్జి కట్టేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాస అలా ధ్యానం చేయాలి అప్పుడు ఈ పరిచ్ఛిన్న దేహాత్మభావం తొలగిపోయి సర్వాత్మభావము మహాకాశము వంటి భావన మనకి అభ్యాసానికి వస్తుంది కాబట్టి తర్వాత ఈ సృష్టిలో ఎక్కడ సౌందర్యం ఉన్నా ఈ సౌందర్యమంతా నాదే నేనే ఇప్పుడు మీ గార్డెన్లో మంచి పువ్వులు ఉన్నాయనుకోండి మా గార్డెన్లో ఉన్న పువ్వులు అందంగా ఉన్నాయి అని మీరు సంతోషిస్తారు కదా ఆనందిస్తారు కదా కానీ ఎక్కడ సృష్టిలో ఏ గార్డెన్లో ఎక్కడ అందమైన పువ్వులు కనపడ్డా ఈ సౌందర్యమంతా నా సౌందర్యమే అని భావన చేయాలి అంతేగాని పరిచ్ఛిన్నమైనటువంటి ఒక పార్ట్ తీసుకుని ఇది మాత్రమే అందమైనది అని భావన చేయకూడదు నన్ను వెస్ట్లో నేను పాఠం చెప్పడానికి వెళ్ళబోట అడుగుతా ఈ ప్రశ్న ఎప్పుడూ వస్తుంది కావండి వేదాంతం కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది కదా అని అడుగుతారు అంటే నేనంటాను చూడండి జ్ఞానానికి ఈస్ట్ వెస్ట్ అనే బౌండరీస్ ఉండవు నేల మీద వీళ్ళు బౌండరీలు గీసుకున్నారు కానీ వాస్తవంగా పృథ్వీ ఎందు కూడా బౌండరీస్ లేవు పృథివీ స్థూలం కనుక వీళ్ళు బౌండరీలు గీసుకున్నారు ఇది జర్మనీ ఇది జపాన్ అని గీసుకున్నారు వాయువుకి ఏ బౌండరీలు గీస్తారు ఆకాశానికి కూడా వీళ్ళు గీసి అనుకోండి మన మానసికంగా కానీ ఆకాశానికి వాయువుకి నదికి బౌండరీస్ ఉండవు చూడండి నది అలా ప్రవహిస్తూ పోతుంది పంజాబ్లో ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది ఈ పాకిస్తాన్ వేరే దేశం మనం ఎందుకు వెళ్ళాలనుకోవద్దు